పరిశుద్ధిలో దేవా దేవ నీకెంతో వందనాలు స్థుతుడి స్తోత్రాలు ప్రభా ఎని గడిచిన కారమంతని కృపలో కాచి కాపాడినందుకు నీకెంత వందనాలు ప్రభ అయ్యా ఈ సమయాన్నిచ్చి అయ్యా మరి నీ పాతాన్ని ప్రభా మమ్మల్ని కూర్చునే విధంగా ప్రభావి ప్రణాళికలో ఉంచినందుకు నీకెంత వందనాలు ప్రభా ఇదిగోనైనా ఈ దినమంతా ప్రభావంగా నడుచుకున్నలాగం మమ్మల్ని తీర్చిదిద్దండి తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా ఇదిగోనైనా అనేక రోజుల నుంచి ప్రభావాల గురించి ప్రభా ఏ గురించి ధ్యానిస్తుండగా మేము ఆ గుణగణాలి నేర్చుకుని ప్రభా సంపూర్ణంగా ప్రభావం వారి ప్రభా అనేక ప్రభావ మార్గదర్శన ఉండలాగనం మీ కుటుంబాలు గ్రహించండి ఇదిగో లేఖనాలు చెప్పిన ప్రకారం మీరు లోకములకు ఉప్పుగా ఉండాలని చెప్పి చెప్పారు ఆ విధంగా ఉండలాగనం పాట పాట ట్రై చేస్తాను ఎంతకుముందు పాట లాక్డౌన్ ఫోర్ ఫైవ్ మంత్స్ క్రితం పాడిన పాట ఈ పాట శ్యాంప్రగర్ అనుకుంటా బాగుంది మాట నేను ట్రై చేస్తాను యేసునివే మహిమా నిరీక్షణ యేసు ప్రభువానివే మహిమా నిరీక్షణ హల్లే హల్లే महिमा निरचनी रे हालेलूया हालेलूया महिमा निरचनी रे यीशु प्रभु वाणी में महिमा निरचन यीशु प्रभु वाणी में మహిమాణ దీవీ గోపా రక్షణ శిల్వా శక్తితో నాకు గీతి వీ రక్షణ శిల్వా శక్తితో నాకు గీతి వీ మహిమా నిరీక్షణ నిశయమోదని నోచోతులు క్షణి రే నిశ్చయమోదని తులుసు ప్రభోజయ ప్రభోజయ యేషు ప్రభోజయ ప్రభుజ యేషు ప్రభువాణి వేమా యేసు ప్రభువాని మహిమా నిరీక్షణ నిత్య రక్షణ నిర మునా చేయాము గనే పొందు నిష్ట పుంద ప్రభుజయో యేసు ప్రభు జయో యేసు ప్రభు జయో యేసు ప్రభువాణి వే మహిమాని వీక్షణ ఏ ప్రభువా నివే మహిమాని వీక్షణ ప్రభువా మహిమాతో మరలా వత్తు నన్ను కొనిపోవా ప్రభువ మహిమాతో మరలా వత్తు నన్ను కొనిపోవా లోకమేన మహిమాలోటను దును పరక మేన దేశు మహిమాలోటను దును యే నిదా యేసు ప్రమోజయో ప్రభు సదు ప్రభు ప్రభూజయ ప్రభోజయ ప్రభువాని వే మహిమా నిరీక్షణ మహజ వాక్య బాక్య ప్రిపేర్ కరే మార్నింగ్ ఫైవ్ థర్టీ ఉ పూరా దిన్ ఫస్ట్ వాక్యం దేఖలేనా క్యూకి ఓ శుభామే బాధకర్త ప్రభు ఉం దాది బాధ కర్త ప్రభు దేవుని వాక్యాన్ని జకు ముందు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని జం ముఖ్యంగా పరుధర వగు దేవ మీకు మదనాలైన నితిడ వగ తండ్రి నీతి సూర్యుడ మహిమ సరు సమాధనకర్త భగవంతుడేవా మీకే స్తోత్రం అయినా మీకే కృతజ్ఞత లేక ఎంతో గొప్ప దేవుడవునైనా మీరు మాకు దొరికినారు దాన్ని బట్టి మీకు ఎంతో నేను దేని విషయంలో భయపడము లేని విషయంలో చింతించాం ఎందుకంటే ఈ సమస్త సృష్టి మీ అధికారంలో ఉంది ప్రభా మీ ఆధీనంలో ఉంది మేము మీ పక్షంగా ఉన్నాం మీతో పాటు ఆ యొక్క పరిలోకంలో సింహాసనముల మీద మీతో పాటు ఇప్పుడు మీతో పాటు సంభాషిస్తున్నాం అతను మాట్లాడని ఆయన ఈ లోకంలో మేము ఏం చేయాలి మీరే మాకు మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం మీ రక్షణ ప్రణాళికలో మేము చివరి వరకు ఓ ప్రవ్వా కనిపెట్టుకోని లాగా సహాయపడండి ఒక పని అప్పగించబడి మీరు మాకు ఆ పనిని మేము త్వరగా ముగించుకోవాలైనా మీరు అక్కడ ఇంత సమీపంగా ఉంటుండగా తండ్రి దుష్ట శక్తులు విజృంభించి పనిచేస్తున్నాయి సైతాన్ శక్తులు అన్ని ఈ కోవిడ్ వాతావరణంలో అన్ని జమ అయిపోయి మీ పిల్లల మీద పడబోతున్నాయి తండ్రి ఏరిపోయిన వాళ్ళని మేము మీ చెంతా నడిపించడం మీరే మాకు మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం మీరు తప్ప ఎవరు మాకు అవి చూపించలేరు మీరు తప్ప ఎవరు మాకవి విశదీకరించలేరు ప్రభుత్వం కాబట్టి మీ కొరత మేము కనిపెట్టుకున్నాం నేను మీరే సహి నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ రక్షణ ప్రణాళికలు చివరి వరకు మేము నాలుగు సహాయపడి మీరే మహిళలు ఉండవండి క్రీస్తు పరుషంతో నా మమ్మల్ని ప్రార్థించు చిందాం తండ్రి ఆమె మనము కొంతకాలానికి యోసేపు యువసేపుసనెట్ వారి జీవిత విధానాల గురించి ముఖ్యంగా యువసేపు సేవా విధానం గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం యువసేపు అనుగ్రహించబడ్డ కళలను యువసేపు ఇతరులకు అనుగ్రహించిన కళలను ఎట్లా విశదీకరించి దాన్ని ఎట్లా అమలు పరుచుకున్నాడు ఎందుకంటే దేవుడు కళల రూపకంగా మాట్లాడే గొప్ప దేవుడు దర్శన రూపకంగా రీతిగా మాట్లాడే గొప్ప దేవుడు ప్రవర్తల ద్వారా మాట్లాడే గొప్ప దేవుడు తన సొంత కుమారుని ద్వారా మాట్లాడిన గొప్ప దేవుడు ఈ రోజు పరశుధాత్మ ద్వారా మా మాట్లాడుతున్న గొప్ప దేవుడు అందుకు మనం పరశుధాత్మకు మనం చోటు ఇవ్వాలా పరుశుద్ధాత్మని పరశుదాత్మని ఆర్పకుండా ప్రతి క్షణము చేత నడిపించబడలా ప్రతి క్షణం మనం అవకాశం ఇవ్వాలా అతను మాట్లాడే దేవా నేను నీకే యొక్క ఆత్మ నిర్దా హృదయం దాని బట్టి మీకు కాబట్టి మీ బిడ్డలంతా మీ యొక్క ఆత్మ చేత నడిపింపబడ్డారు అన్న వాక్యం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం రోగులు రాసిన పత్రికల్లో ఆ విషయాన్ని ప్రభు మనకి ఈ రోజు మరోసారి చేస్తున్నారు కాబట్టి సామిత్రంధము ఇరవై నాలుగవ అధ్యాయంలో నుంచి మనము ఆ ఈ వాక్యాన్ని గల్లిస్తూనే ఉన్నాం ఆ ఇరవై నాలుగవ అధ్యాయంలో దినమున నీవు కృంగిన నీవు చేతకాన్ని వాడవదు ఇది క్రిస్టియన్స్ కి జరిగిన పరిస్థితి ప్రపంచం అంతటా ప్రభు మనకి ఈ వైరస్ గురించి నాలుగు సంవత్సరాల క్రితమే చూపించాడు చిన్న గుంపే మనది మన మీద పెద్ద సంగమని కాదు కానీ దేవుని మనది పెద్ద సంగమే కానీ మనం చిన్న గుంపే అంటే బలహీనమైన గుంపు కానీ మనల్ని బలవంతులుగా మార్చేడు మన ప్రభు అక్టోబర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో చూపించేది ప్రపంచం మనంతటా ముఖ్యంగా క్రైస్తవ జీవితం గురించి నేను ఇది ఈ విషయాన్ని అనేక పర్యాలు జ్ఞాపకం ఇది ప్రభు యొక్క హస్తం అని ఎన్నిసార్లు నేను చూపించిన ఎవరికి ధైర్యం లేదు అట్లా చెప్పడానికి ఎందుకంటే వాళ్ళకి బయలుపరచబడలేదు కానీ ప్రభు మనకు బయలుపరచిండు ఇది ప్రభు యొక్క హస్తం అని ఆయన ఉగ్రత దినము అని కాబట్టి ఆయన ఉగ్రత దినం ఆరంభమైంది అని చెప్పుడో నేను చెప్పినా చాలా మంది లేదు ఎప్పుడు జరగబోతుంది అని తీర్పులు భవిష్యత్తులు ఎప్పుడొస్తాయని కానీ మనకి ఎప్పుడో చూపించింది ఎవరిది స్టార్ట్ అయిపోయింది రాంగ రాంగ ఇంకా భయంకరమైన రోగాలు వస్తాయి కూడా మనతో మాట్లాడే దేవుడు సరే ఈ రోగాలు ఎవరిని పడితే ఎవరిని పట్టవాలని కూడా మనకు చూపించిండే ప్రభు పరుశుధాత్మ అభిషేకం ఉన్నవాళ్ళని పట్టదు ఇది దాని అభిషేకం ఉంది సహవాసంలో వారి సహవాసంలో ఉన్నా పట్టదని చూపించండి కాబట్టి నీకు ఒకవేళ పరిశుధాత్మ ఉంటే మేము నీ స్థుతించి ఒకవేళ నీకు పరిశుధాత్మ అభిషేకం లేకపోతే ఎవరికి ఉంది పరుశుదాత్మ అభిషేకం వాళ్ళతో పాటు తిరగడం నేర్చుకోవచ్చు దేవనం ఇది చాలా ముఖ్యం ఈ రోజులలో ఎందుకంటే నీకు ఇంతకాలము ఆ పరశురాత్మ అభిషేకం పొందుకోవడం ఎవరు నేర్పలే ఎవరు చెప్పలే నువ్వు చదివినావు కానీ గుర్తు దాన్ని గ్రహించలే కాబట్టి ఇన్ని విధాలుగా తప్పులు చేసినావు అయిన గానీ నేను కాపాడుతున్నాడు దేవుడు కానీ పరశుధాత్మ పొందుకున్న నువ్వు ఎట్లా ఉండాలని ఈ పదో వర్షం నుంచి మేము నేర్చుకోవాలి శ్రమ దినం అన్న ఇప్పుడు శ్రమల దినం భయంకరమైన శ్రమల దినంలో పిల్లలను పోగొట్టుకుంటున్నారు తల్లిలో తల్లి పోగొట్టుకుంటున్నారు to be here. కాబట్టి హాలని మనం ఎప్పుడు చూడలేదు మనం కోరు దిగు చూడలేదు మనం చెప్తున్నాం ప్రపంచం మీరు యూరోప్ లో మందికి చూపించిందని నేను మీకు చాలా సమస్యగా చూపించిన దాని ఇంత ఒక్కగా నేను దగ్గర దగ్గర మీద జర్మలేదు వైరస్ అయితే ఈ టీవీ మీడియా టీవీ మదర్ మీడియా సిబ్బందికి కాపుతారు అధ్యక్ష సంబంధం ఏంటంటే వాళ్ళు మనుషుల పెట్టాలి మొత్తం కూర్చో అసమాన్యానికి ఎన్నో సమస్యల కింద మనం చెప్పించి మీడియా అనేది మనకి అత్యంత దురాత్మ అయింది అందుకు మనము వాటికి ఎక్కువ ట్యాక్ పెట్టం అన్నట్టు దాంట్లో వచ్చేది అన్ని మొత్తకు దురాత్మయ టీవీ న్యూస్ పేపర్లు ఇవన్నీ కొనే తర్వాటి నాటర్ కొనేసి మనుషులని భావ్యపెడుతూ మనుషులకు మనుషులను తగ్గట్టుకుంటే తరగట్లు వాళ్ళ సమాధానము వాళ్ళ ధర కాబట్టి ీ సమాధానాన్ని నువ్వు పోగొట్టుకోకుండా ఉండాలా నీ ధనాన్ని నువ్వు పోగొట్టుకోకుండా అంటే పదవర్షణంగా ఏమంటున్నంటే శ్రమదిన నీవు కృంగినడలా నీవు చేతకాని వాడవద్దు కాబట్టి అయ్యో నిశాయత స్థితి ఏం చేయాల నేను అని ఇష్ట కూర్చుంటే మొక్క గుడ్డ కట్టుకోవాలి కాదు మనుషులు కుప్పలు కుప్పలుగా పడిపోతున్నారు ఇది సెకండ్ వేవ్ ఇది ఇంకా నడుస్తుందని కేథరిన్ సిస్టర్ ప్రవచనం ఇది మనకు ముందుగానే చూపించట్టు కేథరిన్ సిస్టర్ ద్వారా దాన్ని రెండోసారి తన సాక్ష్యాన్ని గిరపరుచారు కాబట్టి కేథరిన్ సిస్టర్ కి దగ్గర దగ్గర నాలుగు వారాల క్రితం నాలుగు ఐదు వారాల క్రితమే ప్రవచనం అంగంలో రావడం మన మాత్రం దాన్ని నేను ఈ మధ్యలో నా ఉగ్రత పెట్టినా కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి కాబట్టి ఈ వైరస్ నాలుగేళ్ళ సంవత్సరాలు అంటే చచ్చిపోతుంది ఇలా చెప్తున్నారు మరి కొందరు ఏం చేస్తున్నారు ప్రపంచమంతటా కాంపిటీషన్ అయిపోయింది ఈ వైరస్ గురించి ఈ వ్యాక్సిన్స్ ఇస్తున్నారు మనుషులు అయితే నేను చాలా కాలం కింద అంటే చెప్పిన కొన్ని నెలల క్రితం దగ్గర దగ్గర ఐదు ఆరు నెలల క్రితం ఈ వ్యాక్సిన్స్ ఎగ్జాక్ట్లీ డిసెంబర్ లో స్టార్ట్ అయిపోయాయి ఎంతమంది ఎగ్జాక్ట్లీ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అయింది సండే నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ సండే నుంచి ఇంగ్లాండ్ లో స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను నిన్న రిపోర్ట్ చదువుతున్నా చాలా మందికి ఇచ్చారు ఈ చాలా మందిలో రకరకాల హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా ప్రభు మనతో పాటు ఉన్నాడు మనకి ముందుగానే హెచ్చరించిండ్రు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే పిచ్చి పిచ్చి మళ్ళీ వింత రకమైన పరిస్థితులు రోగాలు ఏర్పడతాయి శరీరం ఎందుకంటే అదంతా పాయిజన్ అందులో ఏమేం పెడుతుండో ఎవరికి అది ఏ ఏ రూపంగా యొక్క సహజమైన శరీరాన్ని చెరగొడుతుండో ఎవరికి ఏమంటే ఇది ఒక లైఫ్ టైమ్ బహు ధనికుడు కావాలంటే వ్యాక్సిన్ త్వరగా ప్రపంచంలో అందరికి ఇవ్వాలి ఇప్పుడు మన దేశంలోనే వన్ పాయింట్ టూ బిలియన్ పాపులేషన్ ఉన్నారు వన్ బిలియన్ పాపులేషన్ కి ఎవరు వ్యాక్సిన్ సప్లై చేస్తే వాడు బిలియనే అయిపోతారు ఒక్క రూపాయి వ్యాక్సిన్ ఒక్క రూపాయి చార్జ్ చేసిన బిలియన్ రూపీస్ వస్తాయి వాళ్ళకంటే వాడు ఇంకా వాడి తరతరాలు తరతరాలు ఇది డబ్బు అంత భయంకరమైన డబ్బు అన్నట్టు అంత విపరీతంగా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క రూపాయితో నివర్ మినిమం ఐదు వందలు రెండు వందలు ఐదు వందలు దాని తర్వాత ఏం చేస్తారంటే ఈ వ్యాక్సిన్ ని ఒక డోసుకు సరికూర్చారు మీరు మూడు నెలలకు ఒక డోసు తీసుకోవాలా ఆరు నెలలకు ఒక డోసు తీసుకోవాలా ఐదు సంవత్సరానికి ఒక డోసు తీసుకోవాలా అట్లా మూడు నాలుగు డోసులు ఇస్తారు సంవత్సరానికి నీ శరీరం మొత్తం కృషించిపోతుంది పాయిజన్ అయిపోతుంది పిచ్చి పిచ్చి రోగాలను లేక నువ్వు కూడా తయారు కావచ్చు వ్యాక్సిన్ కిచ్చోలను చేస్తాయి సాధారణంగా కాబట్టి మనం మనకు దేని విషయంలో భయపడము ఎందుకంటే ఫస్ట్ పాయింట్ నేను తొమ్మిది నెలల క్రితమే చెప్పిన నేను మటుకు ఈ వ్యాక్సిన్ తీసుకోను ఒకవేళ నాకు జబర్దస్తిగా ఇవ్వడానికి ఇచ్చింది అనుకో ఏం చేయాలనే అది నేను రేపటి దినం మరి విశదీకరంగా చెప్తా ఉంటాను ఈ వాక్యం ఏం చెప్తుంది అంటే జన్మదినంలో నువ్వు నీ ఉచేత కాని వడగదు కాబట్టి ఇది ముఖ్యంగా లక్షా నలభై నాలుగు వేల మందికి సంబంధించిన పోదు అని చెప్తుంది నువ్వు ఎక్కి ఎక్కువ ఈ పరిస్థితుల్లో భయపడద్దు జబర్దస్త్ టైం స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే నేను మీకు చూపించిన ఆ అది ఏంది పోయిన వారం పోయిన వారం నేను చూపించిన మీకు ఈ వాక్యం గురించి ఏమనంటే ఇంతమంది గెలపడుతుంది ఆ వాక్యం గుర్తు చేసుకుంటున్నాను పోయిన వారిని నేను చూపించిన ఎంతమంది జ్ఞాపక ఉన్నది అందులో ఆ నీ వెంట గుర్రాములు పరిగెత్తున్నాయని ఇది మనము నాలుగు సంవత్సరాల కింద దేవుడే వాటిని పంపిస్తాడు నీ వెంట పరిగెత్తాది తేళ్లు అవి భూమి అంతా కఫే కప్పేస్తాయని కూడా నేను చూపించాను కాబట్టి అది వచ్చినప్పుడు చూడండి ఆ పట్టబడిన వారిని నీవు తప్పించము కాబట్టి ఇప్పుడు అందరూ పట్టబడుతున్నారు త్వరలో చూస్తాం ఈ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది వచ్చే డిసెంబర్ వరకు అంత పట్టబడతారు అండి ఈ ఈ ద్వారా ఎక్కడ పడతా అయిపోయి ఈ పిచ్చోళ్ళు అయిపోయి ఉంటారు మనిషి నువ్వు వారిని తప్పించగలవా నీకు జస్ట్ ఇంటి దాన్ని గురించి అంత ఉంటావా రావునకాయ పట్టబడిన వారిని నీవు తప్పించము నాశనం అందు పడుటకు జోగు వారిని నీవు రక్షింపవా జోగడం అంటే తూగుకుంటా పోవడం అండి వీళ్ళందరూ తూగుతున్నారు ఈ ఎఫెక్ట్స్ వలన వ్యాక్సిన్ తీసుకుంటే నాకు మంచిగా అయిపోతుంది నేను మళ్ళీ యదవిధంగా స్కూల్ కి విధిగా కాలేజ్కి వెళ్తా ఏదో ఉద్యోగం కెతా అనేసి అందరూ అనుకుంటున్నారు కానీ పాయిజన్ ఉంది అని నేను మీకు చూపించిన చాలా సంవత్సరాల చాలా నెలల క్రితం కాబట్టి చావునకాయ పట్టబడ్డ వారిని నీవు తప్పించు నాశనం అంటే పడుటకు జోగు చిన్న వారిని నీవు రక్షింపవా నువ్వు రక్షించాలా ఎందుకంటే నీ ప్రభు రక్షకుడు ఇప్పుడు ఆ రక్షణ మార్గాన్ని నీ ద్వారా అనుగ్రహించాడు కాబట్టి నువ్వు మనసుని రక్షించాలని చెప్తుంది వాక్యం ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకున్నలా హృదయం రంగు శోధించేవాడు నీ మాట గ్రహించలేదు ఇంతవరకు మాకు తెలియదు అంటే పాస్టర్స్ ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం లేదు వాళ్ళు ఆ భక్తిగా ప్రభుని ధృణీకరించిన వాళ్ళని అనిపిస్తా ఉంటారు చివరి కాలంకి వచ్చేటప్పటికి దాని మీ మొహము డబ్బు గురించి ఎట్లా బ్రతుకు అనిపిస్తాడు ప్రభు మీద ఆధారపడదన్న ఆశ పోయింది వాళ్ళకి ఈ సంగతి మాకు తెలియదని అనుకోవడానికి వీల్లేదని చెప్తాడు ఇది ఎందుకంటే ఆయన శోధించి నీ మాటను గ్రహించదు కదా నిన్ను కనిపెట్టేవాడు దాన్ని అడుగులు కదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయరు కదా ఇప్పుడు ప్రతికారం నడుస్తుంది కదా స్టార్ట్ అయితే ఆల్రెడీ కాబట్టి ఈ వైరస్ బారిన పడకుండా నువ్వు నేను ఇంతవరకు ఇప్పుడు వ్యాక్సిన్ బారిన పడకుండా నిన్ను కాపాడేవాడిని కూడా కానీ జబర్దస్తిగా వీటిని అన్న విషయాన్ని నేను మీకు చూపించిన ఎందుకంటే నీ ఇంట్లో నిన్ను అప్పగిస్తారు ఇంజక్షన్ కి వాళ్ళు తీసుకుంటారు నిన్ను జబర్దస్తి చేస్తారు ఏం చెప్తారు ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్తారు లేకుంటే వాళ్ళకి వెళ్ళి గొప్ప చెప్తారు ఎందుకంటే నువ్వు ఇంజక్షన్ తీసుకోకపోతే నువ్వు డేంజరస్ తెలవన్నట్టు ఈ సొసైటీలో నీ సొంత అన్నదమ్ముళ్ళు నీ సొంత తల్లిదండ్రులు నిన్న అప్పగిస్తారు ఇంజక్షన్ కి ఆ జబర్దస్తి నీ పాయిజన్ ని ఇంటరాక్షన్ చేస్తావు అన్నట్టు ఈ రూపకంగా ఏం జరుగుతుందంటే బహు భయంకరమైన రియాక్షన్స్ వచ్చేసి మనుషులలో మొత్తం పిక్చర్ల లాగా జరైపోతారు సొసైటీలో ఇది బహు భయంకరమైన టైం తరపు మనం సృష్టి ఎప్పుడు చూడలేదు కాలం కాబట్టి ఆ నువ్వేం చేయాలి పాయింట్ ఇప్పుడు ఆ ఇన్వేషన్ తీసుకోకపోతే ఏమవుతుంది అంటే నిన్ను చెప్పిన ఎక్కడికి రానియరు ఏ ఆఫీస్ రానియరు ఏ స్కూల్స్ కి రానియరు స్కూల్స్ అలా సీట్ ఇవ్వరు ఫారిన్ కంట్రీస్ పోనీయ్యారు ఎయిర్ప్లెయిన్స్ భయంకరమైన టైంలో మనం ఉంటున్నాం అసలు ఎప్పుడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలని అంటే అర్థం చేసుకోవాలా అది నేను రేపటి దినం చెప్తాను ఓకికతను ఆ ప్రార్థన చేయడం మటుకు మరి నేర్పండు ప్రభు ఆ మనకి పశుధాత్మ అభిషేకం ఇచ్చండు మనకి కృపావర్లు ఇచ్చాడు మన శరీరంలో ఆ వ్యాక్సిన్ ఇంజక్షన్ జబర్దస్తి చేస్తే ఆ వ్యాక్సిన్ మొత్తం కాలిపోవాల ఎందుకంటే ఏసు ప్రభు రక్తం మనలో ఉంది కాబట్టి ఏసుప్రభు యొక్క వెలుగు మనలో ఉంది కాబట్టి ఆ వెలుగు ఆ వ్యాక్సిన్ ని వ్యాక్సిన్ మాడికోవాల్సిందే అది యూరిన్ రూపకంగా బయటికి వెళ్లిపోవాల్సిందే మన బాడీని పట్టుకోడానికి వీల్లేదు మన రక్తంలోనికి అడుగు పెట్టడానికి వీల్లేదు అది మన టైంకి మనం సిద్ధపడుతున్నాం అటువంటి సేవ నువ్వు చేయగలవాన్ వ్యాక్సిన్ జబర్ద చిత్తూ నువ్వు దానితో మాట్లాడగలవా వ్యాక్సిన్ తో వ్యాక్సిన్ నీకు ఆజ్ఞాపిస్తున్నా ఏ సుకరిస్తున్నావా నా శరీరంలో ఏ పని చేయడానికి వీల్లేదు నువ్వు చచ్చిపోవును గాక ఏ సీకరిస్తే నమ్మముడానికి నువ్వు వ్యాక్సిన్ తను మాట్లాడగలవా నువ్వు వాటర్ గా మారిపోయి యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోవును అని నువ్వు మాట్లాడగలవా నీ శరణ్ ప్రతి అవయవానికి నువ్వు గర్తిస్తావా నా అంతరంగ ముందు నా సమర్థమా వ్యాక్సిన్ నేను ముట్టకు ముట్టడానికి వెళ్లేదు దాన్ని రిజెక్ట్ చేయి దాన్ని తిరళీకరించు దాన్ని వెలగొట్టు నీ ఆవరణ మీ ప్రాంతానికి అని నువ్వు ప్రతి అవయవం తను ఆ టైంకి మనం రెడీ అయిపోతాను నేనైతే ఇది మీకందరికి చెప్పేస్తున్నా అంటే నా బాధ్యత తీరిపోయిందని చెప్తానండి నేను మీ బాధ్యత ఆరంభమైందని చెప్తున్నా మీరు కూడా నాలాగనే సేవ చేస్తుంటాడు కాబట్టి మీరు ఇంకా నాకంటే ఎక్కువ సేవ చేస్తారు రకరకాల ప్రాంతాలు తిరిగి రకరకాల స్థలాలు తిరిగి మీరు డీల్ చేస్తుంటారు నాకంటే కాబట్టి మీకే ఇది ఎక్కువ అవసరం నాకంటే కాబట్టి మీరే ఇది పోయి అనేట్లయితే చెప్పండి పిచ్చర్లు అలా ప్రేమతో చెప్పేసి రండి మీకు సమాధానం కలుగులు దాకా దాన్ని పలి చేసిరండి అప్పుడు వాళ్ళ జీవితంలో సమాధానం వస్తుంది లేకుంటే ఈ వ్యాక్సిన్స్ మిమ్మల్ని మీ జీవితాన్ని డిస్ట్రాయ్ మీ కుటుంబాలని సర్వనాష్టం చేసేస్తాయి మీ భవిష్యత్తులన్నీ సర్వనాష్టం చేస్తాయి కానీ ప్రభు మనకి లక్ష మందికి అధికమైన పవర్ ఇచ్చిండు నువ్వు ఏమన్నా చేయగలవు నువ్వు తలుచుకుంటే ప్రభు నన్ను నేను ఏదన్నా చేయాలంటు కాబట్టి ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ చీజెస్ ఇప్పుడు మనం దాన్ని పాటించాలి ఎందుకంటే ఈ వైరస్ వలన చర్చ్ మొత్తము రెస్ట్రై కాబోతుంది కానీ చర్చికి చాలా పవర్ ఇచ్చిండు దేవుడు కానీ చర్చ్ గుర్తుపట్టండి ఎన్ని సంవత్సరాలు మనకు తెలిసి ఎందుకో మొదటి మూడు గుంపులు వీటిని ధృవీకరించినవి కానీ మనం నాలుగో గుంపులో ఉన్నాం చర్చ్ నాలుగో గుంపు అసలైన చర్చ్ నాలుగోది కాబట్టి మనకి స్పెషల్ పవర్ ఇచ్చిండు కాబట్టి మనం వీటిని ఎదుర్కొందాం ఎవరు ఎదుర్కోగలరు అని ప్రభు ఒక్క మనిషి గురించి వ్యక్తులని మనం ఏకవిధంగా నిలదీసినాం ఆ ఒక్క నిందువు కావాలా నేను కావాలా మనం అందరం కావాలా ఏబిపి ఆ వాక్యాన్ని మనం పాటిద్దాం ఈ గమీద అటువంటి భాగ్యాన్ని ప్రభు మనకందరికి అనుకరించాలని ప్రార్థిద్దాం పరశుధ్రవో దేవాస కృపామయ సర్వోన్నతగా నీ చేస్తానికి తండ్రి మీరు అనేక పర్యాలు మాత్రం మాట్లాడుతూనే ఉన్నారైన కళల రూపకంగా దర్శరీతిగా మాట్లాడుతున్నారు ప్రభా మాకందరికీ ఒక పాణి అప్పగించబడ్డాడు నేను అప్పటి నేనే మీరు సంపూర్ణంగా నిర్వర్తించినందుకంటే శ్రమల కాలంలో సేవ చేయడం బహు కష్టకరమైంది అయినా కానీ ప్రభా మీరు మాకు సహాయపడిపో మీరు మాకు తోడైనా ప్రభా ఆ శ్రమల దిన కుంగిపోతే నిస్సహాయములు అని వాక్యం చూపిస్తుంటాండి కానీ నేను నిస్సహం కాలానికి వీల్లేదు ప్రభా నేను బలవంతులుగానే ఉంటాను నేను ధైర్యంగానే ఉంటాను ప్రభా నేను పోను చేతకాని వాడి వల్ల నేను ఉండను నేను చేస్తాను చావులకు పట్టబడ్డ వారిని తప్పిస్తాను నాష్టమకు జోగుచున్న వారిని నేను రక్షిస్తాను అవును ప్రభా మిమ్మల్ని మహిమపరుస్తాను మీ యొక్క శక్తిని వాళ్ళకు చూపిస్తాను జీవం దేవుడు మీరు అని వాళ్ళు తెలుసుకున్నానని నేను అది నేను అక్కడ ప్రకటిస్తాను ప్రభావ మీరే దానికి సాక్షులు ప్రభావం మీరే వెనుక అద్భుతాలు చెయ్యండి మీ వాక్యాన్ని స్థిరపరచండి గొప్ప దేవుడు అన్న సాక్ష్యం అనేకులు వినాల పొవ అటువంటి భాగ్యాలను విధించండి ఈ ప్రేర్లో పాల్గొన్న వాళ్ళందరినీ ఆశ్రయించండి మీ కొరకు పెట్టుకోండి వారి కుటుంబాలను కాపాడండి ఈ వ్యాక్సిన్ నుంచి కాపాడండి తండ్రి ఆ వ్యాక్సిన్ డోసెస్ మా శరీరంలో పనిచేయకుండా అవి అవి నీళ్లు అయిపోను ఆ వ్యాక్సిన్స్ ఉన్న ప్రతి పాయిజన్ డిజాల్వ్ అయిపోదుగాక న్యూట్రలైజ్ అయిపోదు కాక ఏసుక్రీస్తునానీయా వేరే మహిమ నుంచి మమ్మల్ని అందరినీ ఇక్కడ సాస్క్రీ పెట్టుకోమని యేసునాం తండ్రి ఏంట స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సరస్తి సంపూర్ణుడా మహోన్నతుడా కృప నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకున్న మమ్మల్ని సజీలతో నిలబెట్టుకున్నారు ప్రభా దివారాతులు మమ్మల్ని కాచి కాపాడు దేవ అత్యంత కృపా కనికరంగా తాండి నీకే స్థుతులు శ్రోత లపించుకున్న గొప్ప దేవ ఇక దీని ఎంతో మంది చొడలు ఎక్కువ ప్రభావ గొప్ప దేవ ఈ ప్రభావ ఇక మీకు నూతనమైన కృప కనికరించి నడిపించుకుని ప్రావిస్త గొప్ప దేవ వాకిందరో ప్రభావం మాట్లాడిన ప్రభావానికి వంద ఎంత భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాము ప్రభావీగా ప్రభావం వచ్చి మేము విడుదల పొందాలనేది మీరు మాకు మాట్లాడిన ప్రభావానికి వంద ఆ వ్యాక్సిన్స్ ఎవరైతే వేసుకుంటారో ప్రభావ ఒక దేవ ఇసువాళ్ళు ఎంత భయంకరంగా జీవిస్తారో చూపించిన ప్రభావ నా దేవ మేము ఏ రీతిగా ప్రభావాలను మీ వాక్యాన్ని ప్రకటించాలా మీ వాక్యాన్ని మీరు స్థిరపతి వల్ల ఆధితున్న ఆత్మకార్యం జరిగించండి ఆ వ్యాక్సిన్స్ లో మంచి బాడీలో పోతే ప్రభావించి మేము మాట్లాడాలా అవి కరిగిపోవాలా అవి కాలిపోవాలా వేసుక్రీస్ ప్రభావ ఏ రీతిగా మేము సంభాషించాలా అనే విషయాన్ని మీరు మాతో మాట్లాడు ప్రభావేసే శుతులు సోత్రం అయినా ఏం నిమిషంలో కాని ప్రభావం భయపడకుండా ప్రభావ ప్రతి దశలో ప్రభావం సాక్ష్యం ఇస్తే ముందుకు పోవాలా ప్రభా మీరే జీవన వల్ల దేవుడైన ప్రభావ నీకు మీరు చూపించాలా ప్రభా నైనా ఇస్తు ఇంత భయంకరమైన కాలం సృష్టికి ముందు లేదు ప్రభావ ముందు ఉండదు అని మీరు మాట్లాడారు ప్రభావ అయినా కాని ప్రభావం భయపడడం ప్రభావ ఎందుకంటే మీ ఉంది ప్రభా కాబట్టి మీకు భయపడడం మీరు మాతో పాటున్నారు ఇంత కాలం వరకు మమ్మల్ని భయంకర పరిస్థితులు ఉండగా ప్రభా ఒక వైరస్ నుంచి మీరు మమ్మల్ని కాపాడినారు తవా మీకు అభిషేకాన్ని మాకు అందరికి అనుగ్రహించినారు మీరే కాచి కాపాడడానికి వంద ముందు కూడా ప్రభావం కాపాడే దేవుడైన ప్రభావ మీ చిత్తం మీ ప్రణాళిక మా ద్వారా నెరవేర్చుకున్న అంతవరకు ప్రభావి సహించాలా అనేకులు ప్రభావ లక్షలాది మంది ప్రజలు కోట్లాది మంది ప్రజలు ప్రభావితం నడిపించాలా ప్రభావ దేవ నా ప్రభావ ప్రభా ఉన్నవారు ఈ లోకలు ఉన్నవారు కంటే గొప్పవారి ప్రభా మేము చూపించాలి మనుషులు మీరు మాలో ఉన్న ప్రభా నీకు గొప్ప దేవానికి స్తోత్రమైనా ఇక ఆత్మీయమైన విధానాన్ని మేము చూపించాలి ఆత్మీయ ప్రపంచంలో ఎట్లా అడుగు పెట్టాలా ఏ రీతిగా ప్రభావం ముందుకు పోవాలా మా సేవజీతన్ విషయాన్ని మాతో మాట్లాడుతున్న అన్ని పర్యాలించుకున్న మేము నిర్లక్ష్యం చేయకుండా ప్రభా ప్రతి దశలో ప్రభావం జాగ్రత్తగా మాకు అనుగ్రహించుకోని చక్కని మేము ఆ హృదయంలో భద్రపరచుకోవాలా వాటి ప్రకారం మీరు జీవించాలి అన్ని జీవింపజ్ చేయాలా ఓ ప్రభాతం అక్కడ శ్రమదిన కుం వారిని మేము పైకి లేవలెత్తాలా ప్రభా వాళ్ళు ఇసుక గోతికి పోకుండా ప్రభా వాళ్ళ స్థానం పాతాళంలోకి పోకుండా ప్రభావం నా తల్లిని మీ నామం బట్టి మేము వాళ్ళని మీ చింతకి నేను నడిపించాలా ప్రభా నాయన ఏసు మీరు మాట్లాడినారు ప్రభ నా యేసు ప్రభావ మనుషులకు యుక్తమేదో ప్రభా అది వాళ్ళు తెలియదు ప్రభావ వేలకల్ దూతలలో ఒకరైన గనుడైన ఉన్నాయల్లా మధ్యవర్తి నిలుడైనల్లా దేవుడు వాళ్ళని కరుణ చూసి వాళ్ళని రక్షించను వాళ్ళ ఆత్మ పాతాలలో పక్కన కాపాలని ప్రభావ యోగ గురం మీరు మాతో మాట్లాడినారు ప్రభావ నీకు వర్ణానేశయ్య గొప్ప దేవ ఐసు ప్రభావంటి కాలంలో మేము భయంతోనే కాలంలో ప్రభావ నా తల్లి నా దేవానికి స్తోత్రమైన గొప్ప దేవ హిసండి అలాంటి కాలంలో ప్రభావం ఏ రీతిగా ప్రభావం సాక్షినివ్వాలి ఏ రీతిగా మేము ముందుకు పోవాలని మీరే మాత్రం మాట్లాడాలి ప్రభావ మీ ఆత్మకార్యం జరిగించమంత ఆధ్యమైన గొప్ప దేవ ఈభా వందండి మహోన్నతిని తండ్రి ప్రభావ ఎన్నో విషయాలు మీరు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభావ ఎక్కడ కూడా ప్రభుత్వ చెప్పబడలేదు ప్రభా ఏ పార్టీ వాళ్ళు మీరు ఈ రీతిగా మాత్రం మాట్లాడుతున్నారు ప్రభావ దేనికి పనికి రాని మమ్మల్ని ఈ లోకంలో వెలువేసిన మమ్మల్ని మీరు చేర్చుకున్నారు మీ ప్రేమతో చేర్చుకున్నారు ప్రభా ఇక సత్యంగా చూపించినారు ప్రవక్తలు వస్తారు ప్రభావ మీకు దినం కొరకు ఎదురు తీసినట్టు ప్రభావం చూడలేదు ప్రభావ మిసిగా పుట్టి గురించి కాబట్టి ప్రభావ నేను చూడగలిగిన ప్రభావ ఈ పరలోక రాజ్య మార్మములు మీరు మాకు అనుకరించినట్టుగా నీకు అన్నాను ప్రభా ఆయన ఇసుక ఇంత ఎంతో అమూల్యమైన మీ వాక్యాల ఎంతో ఘనమైన ఎంతో రాజస్యమైన మీకు మార్మాల మీరు మాకు చూపించినారు ప్రభావకు అన్నాను ప్రభావ ఇది మాలు పెట్టుకోకున్న ప్రభావ ప్రపంచం ఎక్కడ మీరు ఎక్కడ నడిపిస్తున్న ప్రభుత్వం ప్రకటించాలా రకరకాల ఆయన సువార్త ప్రభా తను సోమ మా దేశానికి వచ్చి సువార్త ప్రకటించింది కాబట్టి గంట సువార్త తెలుసుకున్న ప్రభుత్వం ఆ ప్రతి దేశంలోకి వెళ్ళి మీ వాక్యను ప్రకటించాలి ప్రభావిన మీరే మా వెను ప్రభావ అద్భుతాలు తెరిగించమని ప్రార్థిస్తాం ఆనాడు శిష్యుల కాలంలో మీ వాక్యను ఏ రీతిగా మీ స్థిరపరిచారో ప్రతి వినమునైనా ఆ రీతిగా మా సేవీ స్థిరపరిచం మీరు నడిపించండి ఒక ప్రభావ తండ్రి దేనిసే భయపడని లోకల్ భూతాల కింద మేము భయపడడం ప్రభావ ఎందుకంటే మీరు మా పక్షంగా ఉన్నారు తండ్రి మీకు వన్ ప్రభావ ఏ రీతిగా మేము యుద్ధం చేయాలనే విషయాన్ని మీరు మాకు నేర్పిస్తున్నారు నాకనే నీకు వందా ఈసీలో ముందుకెళ్లలో ప్రభా జగబో యొక్క సంగతులు మీరు ముందుగానే మాకు బయలుపరిస్తున్నారు ప్రభా అది ఓ ప్రభావిత జరుగుతుంది ఓ ప్రభావితం చూస్తున్నాం మా కళ్ళతోనే ప్రభావ మీరు మాట్లాడిన పట్టి వాకు ప్రభావం నెరవేరుతుంది ప్రభావం చూస్తున్నాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది కూడా మీరు మాతో మాట్లాడుతున్నారు నేను నీకు వన్నాను కాబట్టి మేము ఏ రీతికి సిద్ధపడాలని విషయాలు కూడా మీరు మాతో మాట్లాడిన ప్రభావ నీకు వందాన్ని పట్టి క్షణం జాగ్రత్తగా జీవించాలి పరిశుద్ధంగా యదార్థంగా నేను జీవించాలి ప్రభావం భయంకరంగా మనుషులు పట్టడానికి కూడా పొంచున్నాడు ప్రభా ఓ దేవ గృహలో ప్రభా అతని ఆ పొదలో దాంకోటి సినిమాలో పొంచడం ప్రభావ అమౌంట్గా మనుషుల మీద పడబోతున్న త్వరలో ప్రభావ ఆయన క్రైస్తవ జీవితం ప్రభావం తెలుసుకొని తెలియన గొప్ప జనం పట్టుకుని కలికి జీపించండి వాళ్ళని నేను కోల్పోవాలి వాడి బారిని పడకుండా ప్రభావ బెండే నీచెంత్రి నడిపించాల ప్రభాయన ఇసుకొని ఒక సైనికులాగా ఒక లీడర్ లాగానే ఉండాలి ప్రభావ ఐగు దేశాన్ని ఏసో పెట్ట ఆ కరువు చెత్త ప్రభావ అది ఆత్మీయంగా అర్థం చేసుకుంటున్నాం ప్రభావ కాబట్టి లోకమంతా ఆత్మీయ కరువు బహు విశేషం ఎక్కువ ఉంది ప్రభా కాబట్టి అన్నికులు ప్రభావం ఆత్మీయ పంచాలా ప్రభావ తగిన వేళ మేము అన్నపెట్టకు దేవుని గృహాలు నెలకొల్లాగా ఎవరు ఉంటారని మీరు మాట మాట్లాడిన ప్రభా మత ఇవ్వాల ప్రభా మేము ప్రభావ మమ్మల్ని నిలబెట్టండి ఆ ఒక్కరు మేం కావాలా ప్రభావ మీకు అభిషేకం పొందుకున్న మేం ప్రభా అన్ని చోట్ల ప్రకటించాలా మా సేవా జీవితంలో కూడా ప్రభావ అన్నికులు ప్రభావం తల్లి శిష్యులుగా తయారు కావాలా గొప్ప గొప్ప సేవకులుగా తయారు కావాలి వాళ్ళు ప్రపంచంలో తెలిసి వార్త ప్రకటించాలి ప్రభావం సేవ చేయాల ప్రభావ అలాంటి గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్స్ ని కుటుంబాలను బీదించి ఆశీర్వించండి నూతనంగా మీరు అభిషేకించమంటే ఆదిష్టమైన రాను బడ్ కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు బలపర్చండి స్వస్థతలని గురించమంత ఆదిష్టమైన ఈ సేవ పరిచయంలో ప్రభావం చివరి వరకు ప్రభావం మీ రక్షణ ప్రణాళిక నిలబడాల ప్రభావ అన్నిటి నుంచి నిలబెట్టాల ప్రభావ ప్రతి వ్యక్తిని సంపూర్ణం చేసిన ఎదుకైనా నిలబట్టాల ప్రభావి ప్రయాసంతో మేము పోరాడాలా ప్రయాస పడాల ప్రభావ మా ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదని మీరు మాకు అన్నారు ప్రభావికు గొప్ప దేవా ఈ యాత్రి లోకంలోకి వచ్చి మా పని ముగించుకొని మీ సన్నిధికి రావాలి పనుకు దినవ కాబట్టి మాకు ఈ తలాంతులు ప్రభావ మీ మర్దమే నువ్వు వాడుకోవాలా ఆయన ప్రతి దానితో మాట్లాడాలా ప్రభావా దేవా ఇసు ప్రభావ దృష్టి చిత్రులతో మాట్లాడవచ్చు గర్దించే వాళ్ళు ఎండిపోతాయి ప్రభావా అవి జరిగినవి ప్రభావం మా జీవితంలో ప్రభావ ఇసు ప్రభావ బయలుపొచ్చిన ఆనాటి నుంచి ప్రభావి ఈ రోజు వరకు ప్రభావ అవి మా జీవితంలో అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి తండ్రి నీకు వంద నీరు మా పక్షిముంది మాకు ఈ కార్యాలను చేస్తేనే సంపూర్ణంగా విశ్వస్తారు మా విశ్వాసం ఇంకా బలపడింది ప్రభావం ఇంకా ఉన్నత శిక్షమైన విశ్వాసాలు నడిపించండి క్రియల రూపకంగా చూపించాల మనుషులకి ఆ శిరువు అనేక ముందు నడిపించాలా శివు దగ్గరికి ప్రభావ ఓ దేవ నీరే నిజమైన దేవుడు అని సజీవుడు లోకరక్షకుడని ప్రభావ జీవంగల దేవుడని చూపించాల మనుషులకు ప్రభావసు నామాన్ని ఉన్నతమైన స్థితిని మేము నెత్తాల ప్రాభ ఆ నామంకి ప్రతి ఒక్కరు ఆకర్షింపబడాల ప్రభావ అలాంటి ఘనమైన సేవ ఓ ప్రభావీ మైవత్తి సేవ మీరు అందరూ చేయాల ప్రభావాన్ని సేవ జీవితంలో అందరినీ నడిపించడం ప్రభావ దీని అంతా మీరే మాకు సాయలు నడిపించండి మరిగొంతట్లో అది వాటి అంతట్లో మీరు మాకు సాయకులు నడిపించండి మా పనులు తొలత మీరు ముగించుకోవాల ప్రభావ దీన్ని సంపూర్ణ మీరు ఇంకా ముఖ్యమైన ప్రార్థన జీవితంలో ఇంకా ఎక్కువ సమయం ప్రార్థనలు నడపాలా మీక్యం దివారాత్తులు ధ్యానించాలా ఈ లోకంలో ప్రభావ మాతో ఏ పనులేదు ప్రభావి లోకంతో ప్రభావాని మీ పనులు మీరు సంపూర్ణ నివాల ప్రభావ శితులు ఎదగాల ప్రభావ ఎన్నో బలహీతలు కొడుతున్నాయి ప్రభావ కొత్త బలహీతలు తీసుకున్న వాళ్ళకి గర్దిస్తాను ఆటంక పరిస్థితి దురాత్మ శక్తులను ఏసు క్రీస్తు గర్భిస్తున్న ఆటంక పరిస్థితి సైతాన్ని ఏసు క్రీస్తున్నా దేవే బిడ్డను కూడా దాని ఆవరికలకు వెళ్ళేది ప్రభావ ఐకికమైన విషయాలతో కొట్టుకుని పోతున్నారు మనుషులను కనికరించాలి ప్రొట్టు జీటి నుంచి వాటి ఓ ప్రభావ మీకు రోడ్ సింగ్ పౌరు సెంగల్ మేము జీవించాలా ఈ శక్తిని ధైర్యంగా ప్రకటించాలి అనేకులు ప్రేమతో ప్రభావ అలాంటి సేవా జీవితాలు ఆత్మీయడికి మాకు అందరికి అనుగ్రహించి మీరు రాకూడదు మనందరినీ సిద్ధపరచుకోమని ఒక ప్రభావ చెప్పబడి వాటి మా హృదయమే భద్రపరుచుకొని అది నెమరేసుకోవాల జాగ్రత్తగా వినాలా ధ్యానించాలా రాసుకోవాలా ప్రతి దశలో మీరు ధ్యానించాల ప్రభావ ఇంకా అనేక మంది విషయాలు వార్త బయలుపరిచి మీరే నడిపించమని ముఖ్యంగా ప్రభావ మీకు పశురాత్మ అభిషేకం సంపూర్ణంగా ప్రతి దినే నింపగడాల ప్రభావా హృదయం నిండి పొరులి పారాల ప్రభావా నా మా కడుపు లెగ్గలు జీవజల నదులు పొరులి పారాల ప్రభా ఇస్తు తన మీకు వన్నాలి ప్రభావానికి సేవ జీవితం నడిపించి మమ్మల్ అందరినీ ఆత్మతో అభిషేకించి ప్రతి చోట మీకు సాక్షి నిలబెట్టుకోమని ఏ సీకరిస్త పరిశుద్ధం నామిన ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధరా పరిశుధ్ర ప్రేమ కలిగిందైనా జీవం కలిగిందే నామానికి ఎంతో ప్రభా ఇదిగో లేఖన భాగాల్లో ప్రభావ అనేక మార్పుల ప్రభావ మమ్మల్ని హెచ్చరిస్తూ వస్తున్న ప్రభావి ప్రతి ఆర్గంతో ప్రతి ఒక్క దాంతో మేము మాట్లాడాలి ప్రభావం ప్రభా అయా అని శిష్యులు ప్రభా పడవలో ఉన్నప్పుడు వాన వచ్చినప్పుడు ప్రభా మీరు దాన్ని గర్తించారు దాంతో మీరు మాట్లాడారు ఆపగలిగారు ప్రభా అసత్యైన ప్రభా వాటిని మేము ప్రాక్టీస్ కూడా చేస్తున్నాం ప్రభా మీరు విజయాన్ని కూడా అనుగ్రహించారు దాన్ని బట్టి మీకు ప్రభా ఇట్లాంటి మరుగైనటువంటి సత్యాలను ప్రభా అం ప్రభా రోజు రోజుకి ప్రభా దిన దినృద్ధి చెందించినందుకు నీకు ఎంతో వందన్నారు ప్రభా ఇంకా ప్రభా అనేకులకి ప్రభా మరి ఈ సత్యవార్తను ప్రభా అనేకులకి ప్రకటించి మార్గదర్శకంగా ఉండిలాగా నీ కుటుంబాన్ని గ్రహించండి ఇంకా ప్రభా అయా మరి ఉత్తమమైన దాన్ని మరి ఎట్లా ఎంచుకుందో ప్రభా అట్లా ఉత్తమమైన అన్ని మీ దగ్గర మేము తెలుసుకొని నేర్చుకుని అనుభవపూర్వకంగా అనేకలకి ప్రకటించడానికి మేము నేర్పరచుకోమని అయా మాలో ఏదన్నా ప్రభావ పనికిరాంది ఉంటే అని మీకు వ్యతిరేకమైంది మీకు ఆయస్కరమైంది ఉంటే ప్రభావితాన్ని మమ్మల్ని దూరపరిచి సంపూర్ణంగా మీ సాధనాలుగా మీ పనిముట్లుగా మిమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎందుకని అయినా ఈ పరిచర్లో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరితో ప్రభా అనేక రకాలుగా మీరు మాట్లాడుతున్నారు వాక్య ద్వారా రూపకంగా అయా అనేక రకాలుగా మీరు మాట్లాడుతున్నందుకు మీకు ఎంత వందనాలు ప్రభా ఇంకెన్నటికి వెనక తిరగకుండా ప్రభాయ్య మేము రుచి చూస్తున్నాం కాబట్టి ప్రభాయ్య ఇంకా ప్రభు ఉత్సాహంగా రెట్టింపు ఉత్సాహంగా ఇంకా ముందుకెళ్లని కుటుంబాను గ్రహించండి బలపరచండి స్థిరపరచండి మీరు ప్రభా నిలబెట్టుకోమని ఏసైనామో అడిగి పెడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రభా నిం ఎంతమంది చూడలేకుండా అలాగే మీ ఆలోచన మనకు మా పక్షా దీవాని ఇంతవరకు వాక్యం ద్వారా ఇంకా సరస్వతిని నడిపించాప్రభ ఇంకా గుడే రాసా తెలియదు చెప్పిన వాక్యం మా ఉదయం భద్ర పచ్చి మరియాలా నా దీవానికి శృతం సుప్రభ మీ చేత మా బలమంతు తయారు నా దీవానికి ఈ వాక్యాలా సృష్టి భగవాలు వేసుకుంటావా అలాగే సృష్టి మూలుగుతుంది సుప్రభీవాణి శృతం విడుదల ఇచ్చే దేవుడిని నీవు వేస్తుంటావా అలాగే నా దీవానికి శ్రోతం చేస్తాం ఆ వ్యాఖ్యలు అయిపోవాలా దానిలో ఖైదైన వేసిన వాళ్ళు డేరైపు వాళ్ళు కాలిపోయినక నా దీవాన్ని ఖాళించండి నీ బిడ్డలు వేసే ప్రభావాన్ని గొప్ప జనం రక్షించుకోని ఆత్మ తెలియండి ఆకరించండి మీరు ఆత్మించే రాదేసే ప్రభావ మీరు నడిపించండి కనికరించమని తాజా ఈరోజు కనికరణ కృపాదన వాళ్ళు రక్షించుకోండి నా దివాడు అక్కడ సమీపించింది నా దీవా భయంకర జనాలను కాలంలో ఉంటాను మీరు చెప్పిన ప్రతి ఒక్కరోజు నేరగనుక అలాది ఏ నా దివాణి అలది ఏ నాదీవ మేము కూతు వేస్తూ ప్రావా మేము అందరం మీరు నడిపించండి మహారని చూపించండి కలం దిప్పించండి ఇంకా సరస్వతి నడిపించండి నా నాది బిడ్డలు నడిపించండి వాళ్ళ కుటుంబం రక్షణ పొందాలా అలాంటి కుటుంబం సేవ చేయాలా అక్క పక్కన పురుగోలకు సేవలు చెప్పాలని సుప్రభ అది బలం దక్తి దిండి అలాది ఇక నా దీవానికి శుతం నూతన విషయంలో నూతన శక్తి దయచేయండి నా దీవానికి అలాగే నీ బిడ్డను పట ఆ పట ముందో విత్తరు చెప్పాలని సుప్రభ అలాగే మీరు దక్కించుకుని సైతం చూపించి అలాగే బియ్యని కలిసి చేసి నా జీవన ఇష్టం మీ చేతి బలమరు తయారు చేసి ఇంకా తనిపించి ఇంకా వాటికి దివారాత్మల్ని ధ్యానం చేయాలా అలాగే నాని అంపున ప్రేమించాలా మీ అనుకారం చేయండి ఆ గోతిలో దిగిపోతుంది అలాగే క్షమలో పట్టవర్తులు ఉంది దాని వంతుపై వాళ్ళ శుభార్ చెప్పాలి వాళ్ళు అందించాలా మా ధర గొప్ప కారం చేయండి మా అందరి ధర గొప్ప కారం చేసి మీ నా మరిపంచబెట్టుకోమని నా దిశ ప్రస్తుతం ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా అందరూ ఐటండి నా ప్రార్థన నా ప్రార్థన తీరిటి కొద్ది క్షణీ సమయం ఆది పరశం దేవుడి తండ్రిని కొల్ నన్న నేను అడగట ఉండనేను ఎందు పరం ప్రభు చింతా మా పని మేము ముగిస్తాం ప్రభావం మీరు ఏ దర్శన రీతిగా మాతను మాట్లాడుతున్నారో అవన్నీ మేము మహిళలు కొనసాగిస్తాం ప్రభావం మీరే సాయంపా నిర్లక్ష్యం చూపించే జాగ్రత్తగా వాటిని పాటించే బిడ్డలుగా తయారు చే పని అయితే ఇతరుని వండుకోవాలి ప్రభావం ప్రతి దాంట్లో వివేక చెప్పించి నేను కనిపించండి సాయంపాన్ని నడిపించి మనం అందమాన ప్రశ్నిస్తున్నారు వేసేవానికి ఎందుకు అదే నేను ఇంకా ఎవరో కింద వార్తలు ప్రకటించాలి ఎవరో ఈ విషయానికి అపకం చేయండి మీరే మాకు అనుగ్రహించండి మహిమలందండి ప్రభుత్వం మీరక్షణ ప్రణాళికలు వచ్చేవారి వర్తలు ఉండాలి అక్కడ మాకు అందరూ ఉండాలి అప్పుడు శరీరంలో ఉన్న వాళ్ళందరూ ఉండాలప్పుడు అటువంటి భాగ్యంగా ఇచ్చింది మీరు ఒక చిన్న మంది గృహండి తీసుకుని మీరు కండిపోవాలని తీసుకోండి ప్రభావం ఈ వ్యాక్సిన్ తల వద్ద తర్వాత ఇక్కడి నుంచి అవి అవిని వ్యక్తి కేంద్ర మంత్రిగా మీరు మాతో మాట్లాడారు అని వాటి కార్డు బహుభయం మరణిస్తుంది చెప్పిన వ్యాక్సిన్ కార్టును కూడా అటువంటివి అంటే మాత మాట్లాడిన తో చూడేస్తాను సహాయపడండి కనుకరించండి మీరే మహిళలు ఇది మేము బయటకు చూపించాల ధైర్యంగా సిగ్గుపడకుండా పడకుండా అందరికీ చూపించాలి మీరే మహిళమనం దండి ప్రభుత్వం వ్యాక్సిన్ బాటిన పండియకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం కానీ మీ పిల్లల్ని మీకు నేర్పించాను చర్చ్ వ్యాక్సిన్ కావాలని కోరుకుంటుంది ప్రభావ మిమ్మల్ని తృడీకరించి విశ్వాసంలోకి వెళ్ళి బయటకెళ్ళిపోయింది ప్రభా చర్చ్ ప్రపంచమంతటా చర్చ్ వ్యాక్సిన్ కొరకు ఎదురు చూస్తుంది ప్రభా మిమ్మల్ని తృడీకరించేసింది ప్రభా కానీ ప్రభావ మేము ఎత్తి పశునీకరించాం అంత వరకు తగ్గి మిమ్మల్ని ప్రేమిస్తాం సేవిస్తాం ప్రభా నే నీతి సత్యాన్ని ప్రకటిస్తాం ప్రభా అవును జీవితం కాలంలో మీరే మాకు ఆదరణ మీరే మాకు తల్లి ఓ ప్రభా సహాయం ప్రభా కొండల తిస్తున్నాం ఎక్కడ నుంచి మాకు సాయం కలిగి ఉంది హో వాళ్ళని తండ్రి మీ యొక్క సహాయం చేత మనందరి నడిపించండి బాగా ఉండండి ఎత్తి పరిస్థితులు సరే మళ్ళీ కాంప్రమైజ్ కాకుండా ఈ భాగ్యాన్ని మేమని ఎట్లా చూపించాను అటువంటి భాగ్యాన్ని మాకు అందరు కనిపించాను ఏ సేకరిస్తున్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ మన ప్రభుత్వం ఏ సుకృష్ణ గృహ సమాధానం నడిపిస్తూ మనందరికి చదవకాలం తోడు అయితే